కీర్తన నలభై వేవేలు బంధములు విడువ ముడువ బట్టే దైవమా నిన్నెట్టు తగిలేమయ్యా పారి ముంగటి భవ తీరి తొల్లిటి తిత్తిలో పుణ్యము ఊరి కోరికలొకటొకటే ఏరీతి సుజ్ఞానమెరిగేనయ్యా పట్టి నాకొంగు పంచేంద్రియములు తొట్టి పాపము తోడుతనే పెట్టి భ్రమల పెరిగి నీమాయలు అట్టే మోక్షమెన్నడు అందేమ విందై్యము వెనకకు తీసి అంది వైరాగ్యము అరచేతికి కందువ శ్రీ వేంకటపతి ఈ రెండు పొందించితివి ఏది భోగింతునయ్యా